రెండవ విద్యా ధర్మార్థ కామోక్షములను పొందుటకు దీనికి నూట ఎనిమిది సార్లు నిత్యము చేయుచుండవలను ఎనిమిది వందల సార్లు ఈ మంత్రమును పఠించిన సిద్ధి కలుగును ఓం అజినే అపరాజే అడిహే మహాబలే లోకసారే టహస్వా